రానికపోతే అదే ఉన్నది రావడానికి ట్రైనింగ్ అనుకోండి నాతో నలుగురు స్నేహితులు వచ్చారు ఒకడు ఖమ్మంలో దిగాడు ఒకడు వరంగల్ లో దిగాడు ఇంకోటేమో సికింద్రాబాద్ స్టేషన్ లో దిగాడు నేను మాత్రం ఇంకో నాగోలు వచ్చి నాతో వచ్చిన మిగతా ముగ్గురికి ఖమ్మం దిగిన వాడికి నాతో వచ్చి ప్రయాణం చేసినటువంటి అనుభవము ఖమ్మం వరకే ఉంది కానీ ఖమ్మం దాటి వరంగల్ సికింద్రాబాద్ అనుభవం ఉండేవాడికి వరంగల్ దాకా వచ్చిన వాడికి ఖమ్మం అనుభవం వరంగల్ దాకా ఉంది ఆ పైన సికింద్రాబాద్ వచ్చిన సికింద్రాబాద్ వరకు నాగోలు లేవు నాతో పాటు ఇక్కడి దాకా వచ్చిన వాడికి నాగోళ్ళ దాకా అనుకుంది మీతో పాటు మనసుని బుద్ధిని అహంకారాన్ని మూడు పట్టుకు వచ్చాడు మనసు ఏమో ఖమ్మంలో దిగింది బుద్ధి ఏమో వరంగల్లో దిగింది అహంకారం సికింద్రాబాద్ దిగింది నాగోల్ దాకా ఎవరు రాల నేనే వచ్చా నేనొచ్చాక నా సంగతి అహంకారాన్ని తెలుసా సికింద్రాబాద్ దాకా తెలుసు ఈ ప్రయాణం తెలియదు ఈ చోటు తెలియదు అట్లాగే ఎరుక కొంత దూరం వచ్చి ఆగిపోయింది ఎరుక పోయాక బట్టబలి బట్టబలి సంగతి ఎరుకకేం తెలుసు ప్రజ్ఞానం బ్రహ్మ దాకా బుద్ధికి తెలుసు అహం బ్రహ్మ దాకా నేను తెలుసు ప్రజ్ఞాన బ్రహ్మ దాటింది బుద్ధికి తెలియదు అహం బ్రహ్మ దాటింది అహానికి తెలియదు సాక్ష్యత్వం దాకా మనసుకి తెలుసు సాక్ష్యత్వం దాటింది మనసుకి తెలియదు ద్వంద్వాల వరకు మనసుకు తెలుసు ద్వంద్వాల పోయాక మనసుకి తెలియదు కింద స్టేషన్లో సారిపోయిన దానికి ఆ పై స్టేషన్ సంగతి దానికేం తెలుసు ఒక్కొక్కటి పోగొట్టుకు వస్తున్నావా ఇప్పుడు నువ్వు ఇచ్చే వాట్సాప్లో అక్కడ ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావు గురువుగారి నువ్వు మనసు అనే స్థాయిలో మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి నీకు వరంగల్ తెలియదు సికింద్రాబాద్ అసలే తెలియదు అని సంగతి మర్చిపో నీ వాక్యం బుద్ధిపరితలో వచ్చింది నీకు ప్రజ్ఞాన బ్రహ్మ వరకే తెలుసు ఆ పై తెలియదు అంతే ఆ పై వాక్యం బుద్ధిపరితాటి మాట్లాడు నీకు మాట్లాడుతున్నావు ఆ బ్రహ్మ మౌనంలోకి వెళ్ళావు అప్పుడు అయమాత్మ అప్పుడు నా కూడా మాట్లాడితే నువ్వు ఉన్నట్టే చెబితే ఉన్నట్టే అయమాత్మ మీరు కదిలిచ్చారు కదిలిస్తే నేను లేనరు కలోకి మేల్కొని మీతో వ్యవహారం చేసి ఇదంతా ఏదో కలలా కలలో ముచ్చటలాడినట్టుగా జరుగుతుంది అంతే కంధర్థాలు పెడుతున్నారు కలలో ముచ్చటలాడినట్లుంది కానీ ముచ్చటంటే ఏంటి మాట్లాడుకోవడానికి పోట్లాడుకోవడానికి వాదించడానికి తర్కించడానికి ముచ్చటలాడటానికి ఏంటి తేడా ఇన్ని పదాలు వాడుతున్నావా ఈ ముచ్చట ఇక్కడికి గతం గత అది ముచ్చట లేనెరుకలో చేసేదాన్ని ముచ్చట ముచ్చినట్టు ఆడినట్టుగా ఒక ఆట ఆడినట్టుగా చెబుతాడు అది బంధం కాదు కర్తృత్వం లేదు భక్తృత్వం లేదు ఇష్టం లేదు ఆ ఇష్టం లేదు ఏదో ముచ్చటలాడుకుండా అది లేనెరుకంటే గురువుగారు ఇంత గందర్ధాలనేది చెబుతున్నారు ఆయన ఎరుకలోకి వచ్చేసాడా నువ్వు వంటాయమని ఇంకా అసలు బోధం మొదలుపెట్టకముందే మీరు కళలోని వారే నేను కళలో కళలో మన ఇద్దరం కలిసాము కళ్ళలో ఉన్న వారితో నేను ముచ్చటలు ఆడుతున్నాను అయితే నువ్వు కళ్ళలో ఉన్నావు బాగా అన్నాడు నన్ను మేల్కొల్పండి నేను వచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతున్నాడు ఇంకో కన్నాని ఆయన నిర్వికల్పంగా బయలుగా ఉన్నాడు మీరు ఆయన మేల్కొల్పాలి ఆర్తితో వేడుకుంటే లేని ఎరుకలో మేల్కొంటారు అప్పుడు చెప్తాడు అప్పుడు ముసటలు ఆడుతాడు చెప్పడుప్పుడు కూడా అమ్మో ఎంత జాగ్రత్తగా ఉన్నాడు గురువు గారు చేస్తే మీరు గురుగారు మీరు ఎరుకలోనే ఉండి చెప్తున్నారుగా మీరు బయలు అయ్యాను మాకేం తెలుసు బయలు అయ్యాడు అంటాడు శిష్యుడు అత్తగే అంటాడు బయలు అవ్వటం ఏంటి ఆలోచించక ముందు నీ మనసు పరిస్థితి ఏంటి బయలే మాట్లాడక ముందు నేను నీ పరిస్థితి ఏంటి మాట విషయంలో బయలు ఆలోచన విషయంలో ఆలోచన రాకముందు బయలు చైతన్యం వ్యాపకం కాకముందు బయలే ఎరుక రాకముందు నువ్వు బయలుగానే ఉన్నావు బయలంతా ఇరుక తంకుతా పుట్టింది బయలంతా ఎరుక తంపుతా పుట్టింది ఆ బ్రహ్మ బయలే పరబ్రహ్మ అద్వైతం అచల సిద్ధాంతం రెండు వేరు కాదు బయలే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ తిరిగి వచ్చేటట్లయితే తిరిగి రాకుండా ఉండేటట్టుగా మార్చాలి అప్పుడు ఆ పరబ్రహ్మనే బయలని పట్టు బయలని పరమని గట్టిగా నిర్ణయించాం తప్ప కొత్తగా నిర్ణయించాల పరబ్రహ్మని కొంచెం గట్టిగా నిర్ణయించు అచల పరిపూర్ణ పర పరబయూ అచల పరిపూర్ణ పరబ్రహ్మ ఆ పరబ్రహని మరింత గట్టిగా నిర్ణయించేసాం తప్ప ఈ పరబ్రమ కాదా ఆ పరబ్రమ ఇంకోటని చెప్పట్ల ఈ పరబ్రహ్మ కంటే ఆ పరపురం ఎక్కువని చెప్పట్ల ఎప్పటికీ అప్పటికే పరబ్రహ్మం ఒకటే ఒకటంటే అన్యము లేదని ఒకటంటే మళ్ళీ ఒకటే ఒకటి కూడా కాదు కాబట్టి వేయలేదు ఒకటంటే పరిమితం వచ్చింది ఆ హద్దు వచ్చి ఒక వస్తువు ఒకటే పేరు పెడితే ఎంత మేరకు ఉందో అంతవరకు చూసి ఆ హద్దును బట్టి దానికి ఒకటే అన్నాడు రెండు సోఫా లేవు ఒకే సోఫా ఒక సోఫా అండి ఆ సోఫా నా గదిలోంచి గదిలోకి మార్చేది మరి ఆ గదిలోంచి గదిలోకి మార్చే ఖాళీ ఏంటి అది రెండోది అందుకని ఒకటే నీ హద్దులతో చెప్పినప్పుడు రెండోది ఉండనే ఉంటుంది అందుకని ఒకటి అనకూడదు ఒకళ్ళంటే రెండోది లేని ఒకటి అది అన్నడిగితే లేని ఒకటి అద్వయం అంటే ఏకమేవో అద్వితీయం అన్నం అద్వయ బ్రహ్మ అంట రెండోది లేదని ఊరుకుంటాను రెండోది లేదు ఒకటి అని అనుకోండి నేనైతే వస్తు నిర్ణయంగా చెప్పాలంటే అలా చెప్తాను అయితే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ వాక్యం తప్ప ఒక స్టేజ్ అలా చెప్పారు ఇంకా పైకి అద్వై బ్రహ్మ అంతే ఏకమేవా నవ్వుడు ఆ బ్రహ్మని నిర్ణయించేసరికి ఏమైంది వ్యాపకత్వం లేని బ్రహ్మ ఎరుకలేని బ్రహ్మ ద్వైతం లేని బ్రహ్మ అనుభవం లేని బ్రహ్మ అనుభవమే తానే బ్రహ్మ అనుభవతనేది ఎట్లా ఉంది ఎవడు చెప్పాడు అది అవ్యక్తం అవ్యక్తానికి అక్కడ ఎరకలేదన్నమాట మళ్ళీ అవ్యక్తం అంటే ఒకప్పుడు వ్యక్తం అవుతుందేమో తిరిగి ఒకప్పుడు తిరిగి వ్యక్తం అయ్యేది నిర్గుణం వ్యక్తం అయ్యాక సగుణం వ్యక్తం కాకపోతే నిర్గుణం అసలు తిరిగి వ్యక్తమయ్యే ఆస్కారం అయ్యాకపోతే నిర్గుణం కూడా కాదు సగుణ నిర్గుణాతీతం త్రిగుణ రహితం త్రిగుణరహితం బయలుకు త్రిగుణ రహితం అన్నారు మళ్ళీ బ్రహ్మానందం పరమసు త్రిగుణ రహితం అని ఇక్కడ అన్నాను మళ్ళీ బయలుదు అదో అదో త్రిగుణ రహితం ఇదో త్రిగుణ రహితం ఉంటుందా గుణములు లేని ఒకటే ఉంటుంది గుణములు లేకపో గుణములే ఎరుక గుణములే మాయ గుణములే సగుణం సగుణము మాయ గణిక నిర్గుణమే బయలు ఎంతసేపు చేసిన నిర్ణయం ఎక్కడో అహంబ్రహ్మజ్ఞానం వచ్చాక అక్షల్లో ఇక్కడే నిర్ణయం చేయచ్చు నీ మనసుకు ఆలోచన రాకముందు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది బయలు నుంచి వచ్చింది బయలు ఆలోచన పుట్టిచ్చిందా బయలు బయలుగా ఉండగా ఆలోచనకి కారణమైన వాసన నీలో మాయాశక్తి ప్రేరణగా వాసన ఆలోచనగా వచ్చింది అనేక జన్మల నుంచి వచ్చిన కారణ శరీరం ఉన్న వాసన వాసన ఉంటాను చోట ఎక్కడ ఉంది రాసన ఉండటానికి ఉన్న చోటు ఒక బయలు నాలుగు భూతాలు ఉండటానికి అవకాశం ఇచ్చిన ఆకాశం మరొక బయలు ఎరుక ఉండటానికి చోటు ఇచ్చింది బయలు ఒకటి నేను చెప్పే బయలు ఏంటి అవకాశం ఇవ్వని బయలు ఇవన్నీ అవకాశం ఇచ్చే బయలు నేను చెప్పేది నిరాకాశం నా బయలు పేరు నిరాకాశం దేనికి అవకాశం అది అది అవ్యక్త స్థితిలో మళ్ళీ వ్యక్త అయ్యేది ఏదో అందులో ఉంటే అది వ్యక్తం అవుతుంది ములుగుచ్చ సందునిది అదే ఏదైనా సంధిస్తే ఒకటి ఉంటే అది వ్యక్తం అవుతుంది నా నుండి ఏది వ్యక్తం కాదు వ్యక్తం అయ్యేటువంటి ఆస్కారం నాకు లేదు నాకు సంబంధం లేకుండా ఇంకేదైనా ఉందేమో దానికి నేను ముళ్ళుగుచ్చ సు లేకుండా ఉన్నాను బయలై ఉన్నాను నిబిడమై ఉన్నాను దట్టమై ఉన్నాను ములుగుచ్చ సందుక ఉన్నాను నీకు నేనే ఉన్నాను నాకంటే అందు నేనే బయలు మరి ఏముందంటారు ఇది వస్తు నిర్ణయం ఇప్పుడు ఏముందంటారు ఏదన్నా భ్రాంతి ఇంకా సంసారం భ్రాంతి అన్ని ప్రాంత అన్ని కాలాల్లో తాడే ఉంది మాయకాలంలో తాడు పాముగా కన్నా అవిద్యాకాలంలో ఆ పామే అనేక పాములుగా కదులుతూ బొస కొడుతూ కాటేస్తూ ఉన్నాయి మాయాకాలంలో తాడును పోలిన పాము ఉంది అవిద్యాకాలంలో తాడు కనపడకపోగా ఆ ఒక్క పాము కూడా అనేక పిల్లల్ని పెట్టి అనేక పాములు అయ్యి ఈ పుసలు కొడుతూ కదులుతూ వికారాలు చెందిస్తూ చెందిస్తూ భయపెడుతూ కాటేస్తూ అవిద్యా దోషం పోగానే అనేక పాములు పోయి ఒక్క పామే ఉంది కరవకుండా ఉంది అట్లాగే ఉంది సాక్షిగా ఉన్నావు అంటకుండా ఇంకా పామే కనబ తాడు అక్కడ ఉంది అక్కడ ఉంది అని ఎదురుతారు తాడొకటి పాము ఒకటి రెండు ఉన్నాయా తాడు మీదే తాడు రోజులు పాము తోచబడ్డ పాము లేకపోతే అక్కడే తాడు సాక్షాత్ కాదు మాయ తాడితే తాడే ఉంది తాడు నీకు కనపడిందని నువ్వే తాడువే తాడినికే అని పుడితే అహం బ్రహ్మ నువ్వే తాడైతే ఆయన బ్రహ్మ వేదాంతం చీటికలి తేలిపోయింది ఇది వస్తూనే నా పేద కష్టాలు ఎందుకు మనకి ఇంకా అంటే ఏంటి అది ఎందుకు ఆగదండి ఎక్కడ మాట్లాడుకుంటున్నాం మనం సీనియర్లు అసలు మాట్లాడడానికి పైకి పోగా పోగా ఏమన్నా ఉందే చింత ఎంతో పెనుగులాడితే అని చెప్పలేము అట్లా వచ్చింది మీరు అట్లా అవ్వాలి వస్తు ఇంతే కదండి నీకు చెప్పేనే ఉన్నా తయారైపోయింది కింద మాడు చెప్పాలంటే పెరుగులాడు వాళ్ళ కోసం దిగి దిగి దిగి చెప్తాం అది మీరు మేలు కలిపితే నేను వచ్చి దిగి వచ్చి చెప్తా అంటే ఎవరో కొత్త వచ్చి అడిగారు దిగుతాం ఆ కోసం ఎంత దిగామో మీరు ఎంత దింపితే అంత ఇంకా దింపేవాళ్ళు ఉంటే ఇంకా దిగుతాం మీ బట్టే నేనుంటా కానీ ఇక్కడ కర్తృత్వం లేదు ఇక్కడ బాధ్యత కూడా కాలక్షేమైన బాధ్యత కాదు అట్లానే ఎత్తినేసుకునే బాధ్యత కూడా కాదు మీకు పది జన్మలు పెట్టేస్తే నీకోసం పది జన్మలు ఎత్తే కాదు అటువంటి బాధ్యత నాది ఉన్నంతలో సాయశక్తులు చేసిపోయేదే తప్ప నిష్కామంగా కర్తృత్వ దాన్ని మామూలుగా ఎవరు చెప్పేవాళ్ళకంటే కూడా పది రెట్లు వంద రెట్లు బాధ్యతగానే ఉంటాం కానీ ఇక్కడ మాత్రం ఆ బాధ్యత అనే కర్తృత్వం లేదు చేసేదాన్ని ఉంటే కర్తృత్వం గురువు యొక్క వ్యాపకత్వ స్థితి మీలో మీరు అనుకూలంగా ఉంటే మీలోకి వ్యాపిస్తే ఆ గురుతేజం మీలో మీకు పరివర్తన కలిగించి అప్రోక్ష అనుభూతి ఇస్తుంది నేను ఏమైనా చేస్తానా నేన మీలోకి నా తేజస్సుతో నా జ్ఞానంతో మీలోకి వ్యాపించి ఉంటాను అంతే మీరు డోర్స్ క్లోజ్ చేసుకుంటే ఏం చేయలేదు డోర్స్ క్లోజ్ తెచ్చుంటే అక్కడ వ్యాపారం అయిపోయి పరివర్తన అయిపోయి మీకు అప్రోత్సాలు ఎవరికాళ్ళ అందరికీ కలిగిపోతుంది నేనేమైనా చేస్తున్నానా నేనేమన్నా చేస్తున్నా అందుకే నా గురువు కర్తృత్వం ఉంటుందా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఏమైనా కర్తృత్వం ఉందా తలుపులు వేసుకుంటే మేము వెళుతురలేదు తలుపులు తీస్తే వెళ్తురుంది బయటకు వెళ్తే ఎండ కూడా ఉంది నువ్వు ఎంత దూరంలో ఉన్నావో దాన్ని బట్టి ఎండలో ఉన్నావా గురుపురపు ఉంది తలుపులు తీసుకున్నావా తక్కువ ఉంది తలుపులు వేసుకున్నా అసలు లేదుకి నాలుగు విధాల శుశ్రూషలు చేయండి తెలుస్తుంది చతుర్విధ శుశ్రూషలు చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుస్తుంది ఎక్కడున్నారు ఇంకా మనసు దగ్గరే ఉన్నారు ఇంకా పాత అలవాట్లే ఉన్నాయి ఇంకా పాత వాసనలే ఉన్నాయి సంప్రదాయాలే ఉన్నాయి సంప్రదాయం అక్కడ లేదు అక్కర్లేదు అన్నావు నెట్టి అక్కర్లేదు అన్నావు నెట్టి పారేశం కదా అసలు ఉందా ఉన్నదాన్ని నెట్టేవా లేని దాన్ని నేనిదే ఉన్న అదే ఉన్నది కాబట్టి భ్రాంతి ఉన్నదే కాబట్టి అది భ్రాంతి ఇది లేదండి ఇది లేదు తాగండి ఇలా చెయ్యండి దీంట్లోంచి దూరం వెళ్తుంది కానీ ఇది తగులుతున్నాను మీకు తగులుతుంది అడతారు అది మీకు నాకు తేడా మీ మాటలే తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నాడు అక్కడ లేదనుకున్నాను నెట్టేశాను అసలు అక్కడ వస్తు ఉందా శరీరం నువ్వు కాదు ఆ శరీరానికే ఏ తల్లిదండ్రులకు పుట్టావో దానికి కులాలు గోత్రాలు సంప్రదాయాలు శరీరం నువ్వు కానప్పుడు కుల ఈ శరీరం కానిటువంటి ఆత్మకి కులం ఉందా గోత్రం ఉందా జాతి ఉందా సంప్రదాయం ఉందా అలవాటు ఉందా ఆత్మక్రియ నిష్క్రియ ఆత్మనిష్క్రియ ఆత్మ నిర్వికారం ఆ నిర్వికార స్థితిలో ఉండండి అంటే ఏదో ఉంది నెట్టేశామంటే అసలుందా నెట్టేయడానికైనా అసలు ఉందా త్యాగం చేయటానికైనా అప్పుడు అప్పుడు చెప్పింది అది ఇంకా స్థితి పెరగాలి అక్కడ ఉంది ఉంది అనుకున్నారు నెట్టేయన్న ఇప్పుడు లేదు లేదు అంటున్నా చూడండి ఇంకా నెట్టడం కూడా లేదు నువ్వు దేని నెట్టేశావు నువ్వు తప్ప రెండోది లేదు దేని నెట్టావు నీకు తప్ప రెండోది లేదు దేని నెడతావు ఓహో నెట్టేశాను నా సాధన బాగుందని మార్పులు వేసుకుంటావా లేని దాన్ని నెట్టి ఉంటే కదా నెట్టడానికి నీకు నువ్వు మార్పులు వేసుకున్నావు నెట్టేశాను నెట్టేశాను ఆమెను ఉంటే నెడితే మార్పులు వేయచ్చు బరువుంటే ఎత్తితే మార్పులు వేయొచ్చు వంద కే వంద కేజీలు బదు పాతి కేజీలు ఎత్తానంటే మార్పులు వేస్తాను అసలు బరువు ఏదు అని వస్తువులేదు అంటుంటే నేను ఎత్తాను నెట్టేశాను షాపింగ్ చేశానంటే ఏముందని చేశారు కొత్త పాఠం అది మిమ్మల్ని విమర్శించట్లా మీ ప్రశ్న పోవాలి అక్కడ ఈ పైపాఠం కొంచెం కొంచెం మార్చాలి కాబట్టి అది వదిలే ఇది వదిలే పెద్ద గొప్పగా వదిలేనంటారు ఏం వదిలేరు నువ్వు ఆత్మ అయినప్పుడు వదలటానికి ఉందా తీసుకోవడానికి ఉంది ఎట్లా తెలుస్తుందనే ప్రశ్న ఎట్లా తెలుస్తుంది అని తెలివి అదే అడ్డం అదే అడ్డం నీ సొంత తెలివే అడ్డం నీ తెలివి మూట కట్టి మీకు బంగాళాఖాతం దగ్గరలో లేదు ఎక్కడ వేస్తారు హుస్టెన్ సాగర్ లేదు మీ తెలుగుని మూటగట్టి హుస్టన్ సాగర్ లో పడేస్తే అప్పుడు నేను మీలోకి వ్యాపకం అవుతాను మీ తెలుగునంత అదే అడ్డం మీరు సున్నా అవ్వాలి మీ తెలివి సున్నా అవ్వాలి మీ అహంకారం రజ పోవాలి పోగొట్టుకోవాల్సిందే చాలా ఉంది రాబట్టుకునేది ఏమీ లేదు అంతా పోతే ఏది మిగిలిందో అది నువ్వే అయింది ఇక అది పోగొట్టుకోవడానికి వీలు లేదు నాది అనేది నేను పోగొట్టుకోని నన్ను నేనంటే పోగొట్టుకుంటాను నాలో ఉన్న నేను నేననే భావాన్ని కూడా పోగొట్టుకుంటా అహంకారా అహంభావాని అహం స్ఫురణని అహం స్మృతిని పోగొట్టుకుంటాను అహంకారాన్ని పోగొట్టుకుంటాను అహం భావాన్ని పోగొట్టుకుంటా అహం స్ఫురణని పోగొట్టుకుంటాను అహం స్మృతి రూపాన్ని పోగొట్టుకుంటాను పూర్తి విస్ఫూర్తిగా ఉంటాను పూర్తి కేవల ప్రజ్ఞగా ఉంటా స్థిరమైన ప్రజ్ఞగా ఉంటా చెంచల ప్రజ్ఞగా ఉన్నాను వ్యాపక ప్రజ్ఞగా ఉండను ప్రజ్ఞగా కూడా వ్యాపించను ప్రజ్ఞగా కూడా స్థిరంగా ఉంటా అది నా నాకు తెలియదు అంతే అప్పటికేది ఉంటే అది అయినట్టే మీరు అయ్యేది ఏం లేదు అన్నీ పోగొట్టుకునేది శరీరంలోనేటువంటి జాస పోవాలి తాదాత్మ్య పోవాలి భావం పోవాలి అనాత్మ భావన పోవాలి ద్వైతం పోవాలి ద్వైత వాసన పోవాలి ద్వైత భావన ద్వైత వాసన రెండు పోవాలి పోయిందా అక్కడ అన్నీ పోయినాయా ఇంకేమైనా ఉన్నాయా నువ్వేం చెప్పినా అది పోవాలి ఇంకో చెప్తే అది పోవాలి అది పోవాలి పోవాలి నీకు అర్థమైందంతా పోగొట్టు నీ అర్థం కాని ఏదో ఒకటి ఉంటుంది అది నువ్వు అన్ని పోగా ఒకటి ఉంటుంది అది నువ్వు చెప్పలేవు అనిర్వచనీయం అదే నీ వై నేను అనేది పంచీకరణలో ఏమీ లేదు ఆకాశం అది కానీ ఒక పరకాశం పృథివితో కలిసింది పృథ్వీ యొక్క గుణం కఠినం అందుకని ఈ కఠినంతో అహమాన అహంకారము పుట్టింది ఈ అహంకారత్వ కఠినత్వాన్ని పోగొట్టుకుంటే అహంకారము పృథ్వీత్వం పోగొట్టుకుంటే అహంకారాన్ని ఆకాశంగా మారిస్తే నువ్వు బ్రహ్మవే ఆకాశ ఆకాశమే అర్ధ భాగం జ్ఞాతయి ఒక పరకాశము పృథివితో కూడి అహంకారం అయింది పృథ్వీతత్వం కఠినం కాబట్టి అహంకారం గట్టిగా గడ్డగట్టుంది ఈ అహంకారం గడ్డని కరిగించి కరిగించి తీసలు పడేస్తే నువ్వే బ్రహ్మవి షార్ట్ చెప్తున్నా నేను ఇంకా వేదాంతం తీసేయి నేను కరిగించి పారేయి కరిగించి పారేయడానికి ప్రవిలాపము అంటారు ఈ పుస్తకంలో ఉంది నిర్వచనం ప్రవిలాపము ద్వైత వాసన ప్రభిలాపనది కరిగించి పారి అహంకారము కరిగించి పారి నేను బ్రహ్మను ఆ అనుభవాన్ని కరిగించి పారే ప్రవిలాప అన్ని తీసే తీసే తీసే పో వదిలే ఏమీ లేకపోయినా పర్లేదు వదిలేదీ మిగలుసు ఇంకా వదలటానికి ఏమీ లేదు కోపం తాపం శరీర భావన ద్వైత భావన వాటన్నిటినీ ప్రభులాపని చేయి కరిగించి పారే దేనియందువి కరిగి లేనివి లేకుండా పోయాయో దేనియందు ఇవన్నీ ఉన్నాయో అది ఉన్నది అది నీ వై దేనియందు ఇవన్నీ కరిగించి పారేసావు దేని ఎంత ఎందుకన్నావు దీన్ని కరిగించేటప్పుడు అది లక్ష్యంలో ఉండాలి దానిలో వస్తువుని చెప్పి లక్ష్యం ఉండాలి నీ స్వరూపం ఇట్టిది అట్టిది అని శాస్త్రము గురువు చెప్పినట్టుగా లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని స్థిరం చేసుకుని ఆ లక్ష్యం లక్ష్యం కంటే రెండోదిగా ఏదైతే ఉంటే అవి ఉన్నాయో అవి ప్రభిలాపన చేసి కరిగించి కరిగించి కరిగించి పారాయి పారే కరిగించి ఉంచుకోవద్దు మళ్ళీ గట్టిపడతాయి కరిగించి పారాయి నేతికైనా వేడి చేశావు పేరునయ్యి కరిగింది ఉంచుతావు మళ్ళీ గట్టిపడింది కరిగించి పారి నీ దగ్గర ఉంచగంకా నువ్వు నువ్వుగా ఉండు నీకంటే అన్యం ఏదంటే అదంతా ప్రవిలాపన ప్రవిలాపనం కరిగించి పాలి ఏం మిగిలింది చెప్పడానికి లేదు మిగిలిందంటే మళ్ళీ మిగిలిందనేటువంటి భావాన్ని అనుభవాన్ని కూడా కరిగించబడి ప్రశ్న మాయమయ్యేదాకా చేస్తావు ప్రశ్న లేని స్థితిలో అది నీవై అసలు ప్రశ్న ఏంటో తెలుసా కోహం నేనెవరు స్వహమనే అనే జ్ఞానం లేదు అక్కడ కోహం అనే ప్రశ్నే స్వహమనే సోహం అనే జ్ఞానం లేదు ఇవి అది అయ్యి ఉన్నావు అంతే సంగతి సోహం జ్ఞానం ఉంది అంటే మళ్ళీ ద్వైతమే వాక్యాలు ఎప్పుడు నిర్ణయం జరగాలి ద్వైతాన్ని తోసేస్తూ ఉండాలి ఏ స్థాయిలో నేను అనేది నేను చూపించుకుంటుంది నా వాళ్ళని చూపిస్తుంది మిగతాదంతా పరాయవాళ్ళు మూడుగా చూసేది నేను మూడుగా చూసే నేను ఒక్కటిగా చూడాలి మనసు మంచి చెడు సుఖము దుఃఖం రాగం ద్వేషం లాభం నష్టం నాకేంటి నాకేం కాదు నీకేంటి పరాయవాళ్ళేంటి అన్నీ ద్వంద్వాలుగా ద్వంద్వలుగా చూస్తుంది ఆ మనసు ద్వంద్వంగా చూడకుండా ఆ భేదంగా చూడాలి నేను మూడుగా చూడకుండా ఒకటిగా చూడాలి మనసు రెండుగా విమర్శించకుండా ఒక్కటిగా ఏ విమర్శ చేయకుండా ఉండాలి ఈ రెండు చాలా పాటి పాటించండి సాధనగా నూటికి నూరు రూపాయలు నువ్వే ప్రభావి ఉపాయం చదువుతున్నావు మార్గం చదువుతున్నావు వీరు చేయలేక ఇంకా ఎట్లా పోతుందని అన్నడితే నేనేం చెప్తున్నా ఎట్లా వస్తుంది రా రావక్కలా నువ్వే అయ్యి నువ్వు రాదు అది వచ్చిందో లేదో నువ్వు గుర్తుంచుకోవాలి అది ఉందో లేదో గుర్తుంచుకోవాలి అది నువ్వెవరో నీకు తెలియకుండా ఉంది నేను మాయ చేసే గోడు ఉన్నాయి అవన్నీ వదులుకుంటే మాయ మాయ తెర తొలగితే ఆ ఉన్నది సాక్షాత్కారమే ఆ ఉన్నది అనేటువంటి ఏ ప్రశ్న అయితే ఇందులో ఉన్న ఏ చైతన్యానికి కలిగిందో ఆ చైతన్యమే నువ్వు ప్రశ్నించిన దానివే నువ్వే ఆ బ్రహ్మవి ప్రశ్న ఎవరేశారో ప్రశ్న వేయటానికి ఏ సంకల్పం వచ్చిందో ఆ సంకల్పం ద్వారా ప్రశ్న గురువుగారి ముందు వ్యక్తపరిచావో వ్యక్తపరిచేటువంటి చైతన్యం ఏదో ఆ చైతన్యమే నువ్వై ఉన్నావు ప్రశ్న పక్కన పెడితే ఆ ప్రశ్న ఆ చైతన్యానుభవంలో నువ్వు బాధలాడతావు ప్రశ్నలోకి వ్యాపించిన చైతన్యంతో ప్రశ్నని బయట పెట్టావు ప్రశ్న తీసేస్తే కేవల చైతన్యం ఉంటే అదే నువ్వు ప్రశ్నకు ఆధారమైన చైతన్యమే నువ్వయ్యున్నావు ఆధారమైన చైతన్య ప్రశ్నను పట్టుకున్నావు ప్రశ్నకి జవాబు అడిగా ప్రశ్నించడంలో ఏ చైతన్యమైతే ఆధారంగా ఉందో ఏ చైతన్యమైతే ప్రశ్న ఉన్న రాకపోయినా ఉందో సర్వకాలలో అధిష్టాన బ్రహ్మగా ఉందో అది నీవై ఉన్నావు ఇంకా ప్రశ్నలేంటి వస్తూ చెప్పాను కదా ఎవరికి ప్రశ్న దృఢతరమైన నిర్ణయం లేని వాడికి ఇంకా ప్రపంచాన్ని పట్టుకుని ఏళ్ళడుతున్న వాడికి పంచీకరణ చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇది కాదు ఇది కాదు ఎందుకు కాదు ఎందుకు కాదు అందుకు కాదు అందుకు కాదు అని చెప్పి ఇంకా విన్న తెలివిని సార్ దుస్యన్ సాగర్ లో పడేస్తే ఆ పంచీకరణ అక్కర్లా తెలివి అర్థం వస్తున్న వాడికే చెప్పాల్సి వచ్చింది స్వరూప జ్ఞానానికి నీ తెలివి నీకు అర్థం వస్తే అర్థం తీయడానికి దాన్ని బుద్ధగడానికి దాన్ని కన్విన్స్ చేయడానికి పంచీకరణ చెప్పాను ఇదయ్యా నీ స్వరూపం ఇదంతా తీసేస్తే ఆ తెలివి అక్కడికి చల్ల చల్లారింది చల్లారింది ఇంకెంతకాలం పంచీకరణ చెప్పుకుంటాను అర్థమైతే అయింది కాకపోతే కాకపోతే ఇదంతా వదలాల్సిన దానికే కదా అర్థమై వదులుతావా అర్థం కాకుండా వదులుతావా ఒకప్పుడు తెలుసుకొనే విచారణ చేసే వస్తు నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇంకా వదలాల్సిన పని లేదు నువ్వై నువ్వు ఇద నీకు ఇంకా ఎరోగ శిష్యులు ఏమండి ఇంకా శరీరం నేనంటే అప్పుడు నువ్వు శరీరము కాదు అని పంచీకరణంతో చెప్పి ఆకాశ పంచకంలో ఉంది ఇదంతా ఆకాశ ఉండే శూన్యము వాయుతో కూడి మనసు అందుకే చంచలంగా ఉంది అగ్నితో బుద్ధి అయింది అందుకే తేజస్సు జ్ఞానం బుద్ధిలో వివేకం విచక్షణ ఉంది జలంతో కూడా చెత్తమైంది చెత్త ప్రవాహ రూపంలో వస్తున్నాయి మళ్ళీ పృథ్వీతో నేను వచ్చింది నేను ఇంధ్యాయ గట్టిపడి కఠినత్వం పృథ్వీతత్వం వల్ల అని మళ్ళీ చెప్పాం కేవలం ఆకాశంలో ఏముంది ఏమి లేకపోయినా ఉట్టిట్టునే భయం ఉట్టి ఆశామోహం అందుకని ఆకాశ పంచకంలో ఆకాశతత్వం ఏంటంటే ఆశామోహం భయం వాయువు వాయువు పంచకంలో పంచ ప్రాణాలు వచ్చాయి పంచప్రాణాలలో చరణగుణం ఉంది వాయువు చరణగుణం ఉంది కాబట్టి ఇందులో ఉంటే ఐదు ప్రాణాలు ఐదు స్థానాల్లో ఉండి చెల్లిస్తూ అగ్నితత్వం జ్ఞానం కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు అగ్నిపక్షకంగా శబ్దస్పర్శ రూప రసగంధాలు అజ్ఞానంలో ఎరుగుతున్నాయి అజ్ఞానం పోతే తను తాను ఎరిగినటువంటి జ్ఞానం అజ్ఞానంలో శబ్దస్పర్శురోప రసగంధాలు ఎరుగుతున్నాయి అజ్ఞానం పోతే జగత్తు మించే విషయాల నిర్విషయం అయితే ఎరిగేరుక ఉంది తను తాను ఎరిగిన విషయాలు ఉన్నప్పుడు విషయాలు ఎరిగే ఇరుక నిర్వీసే తను తాను ఎరిగే ఇరుకగా మారి అంతే జ్ఞానేంద్రు ఇది అగ్నిపంచం శబ్దస్పర్శ రూపరసగంధ విషయాలు వాసన రూపంలో కారణశైలిలో నీవు నీలో అది బయట విషయాలు తీసుకొచ్చి పిండా పంచకులు నాలుగు చెప్పారంటే ఎవరు అడుగుతున్నాడు ధర్మేంద్రాలు నీవే జ్ఞానేంద్రాలు నీవే అంతకరే పచ్చపురాణాలు నీవే విషయాలు నీవు కావుగా బయట ఉన్నాయిగా అసలు నీలో కారణరూపంలో ఉన్నవే బయట ప్రత్యక్షం అవుతున్నాయి నీ ప్రారంభంలో ఉన్నదే ఎదలై అనుభవిస్తుంది ముందు ప్రారంభంలో వాసన రూపంలో ఉంది కనుక ఈ ఐదు విషయాలు వాసన రూపంలో నీలోనే కారణ శరీర రూపంలో ఉన్నాయి కాబట్టి పిండాల్లో జలపంచకం కూడా నీదే నువ్వే కారణ శరీరమే జలపంచకం మొత్తం ప్రపంచం అంతా అనవసరం నీ ప్రారంభంలో శబ్దస్పర్శ రూపరచగ కర్మానుభవానికి ఏదైతే వాసనలో ఉందో అంతవరకే వాటి మీద నీకు బంధము సంసారము అంతవరకే అంతవరకే నేను మాట్లాడుతున్నాను పిండాండం అన్న అంతవరకే బ్రహ్మాండం అంటే ఇతరుల అనుభవాలు కలిపి బ్రహ్మాండం పిండాండం అంటే కేవలం నీ అనుభవాలే కేవలం నీ అనుభవాలు నీ కారణ శరీరమే ఇతరుల కారణ శరీరం మహాకారణ శరీరం అనే కదా నేను మాట్లాడలేదు కాబట్టి వాసన రూపంలో నిల్వనే కర్మేంద్రియాలు ఇది పృథివీ పంచమం కర్మేంద్రియాల వల్ల కర్మ ఏర్పడుతుంది కాబట్టి ఇది కూడా కఠినమే పృథివీ పంచమే కర్మకి అస్తిత్వాన్ని ఇస్తుంది పృథ్వీ అంటే రూపాన్ని ఇస్తుంది ఒక వస్తువును చేసి నామరూపాన్ని ఇస్తుంది కర్మేంద్రియాలు కూడా నామరూపాల మీద పనిచేస్తున్నాయి అందుకే పృథ్వీపంచం ఆకాశపంచకం వాయుపంచకం అగ్నిపంచకం జలపంచకం ఎప్పుడు చూపించారు ఆకాశపంచకం జ్ఞాత అర్ధ భాగం ఆకాశం మిగతావి అంతకరని చతు అంతకరణ చతుస్థి విడిపడ్డాడు అనుకో జ్ఞాత అంటే మనసులో చలనబనాన్ని బుద్ధిలో విషజ్ఞానాన్ని వదిలేశారు చిత్తల్లో చెత్త వృత్తులు చేశాడు అహంకారంలో నేను నేను నాది వదిలేశాను అప్పుడు ఏమయ్యాడు కేవలం జ్ఞాత్యాడు వాడే కోట వస్తుంది వదిలేస్తే కోట పట్టుకుంటే జీవుడు వదిలేస్తే కోట పట్టుకుంటే జీవుడు వదిలేస్తే కోట వస్తుంది ఎవడా కోట ఆకాశం అంటే ఏంటి నిర్విషయం ఏ విషయం లేదు ఖాళీ ఏది ఖాళీ అయింది దృశ్యపరంగా ఖాళీ దృశ్యపరంగా ఖాడైనప్పుడు జ్ఞాతకు అడ్డే లేదు జ్ఞాతకు అడ్డే లేకపోతే దృశ్యమే లేకపోతే విషయమే లేకపోతే జ్ఞాతకి స్వానుభవం జ్ఞాతకి స్వానుభవం కాబట్టి నిజానికి జ్ఞాత ఆకాశం సర్వవ్యాపక చైతన్యము ఆకాశ స్థితిలో స్వానుభవానికి వచ్చింది ఆకాశమే ఆత్మ కాదు ఆకాశ స్థితిలో నిర్విష్య స్థితిలో అంతకని చతు దాటిన స్థితిలో మిగతా ఇరవై నాలుగు తత్వాలకి సంగత్వం లేకుండా విడిచిపెట్టిన స్థితిలో విలక్షణ స్థితిలో కోటస్థుడికి తన చైతన్యం తన అనుభవంలోకి వచ్చింది ఆకాశం అనుభవంలోకి రాల ఇవి ఖాళీ అవటాన్ని ఆకాశం వల్ల ఒకవేళ ఆకాశమే జీవుడనుకో జీవుడు లేనివాడి చైతన్యం మాత్రం ఆత్మగా పరమాత్మగా బ్రహ్మగా ఉండదు మాయలో వ్యాపకంగా మాయిలైనప్పుడు ఆ కేవలం ప్రకాశమే తను తాను ప్రకాశించుకుంటూ ఉన్నదే పరబ్రహ్మ ఒక పిండాను పంచకంలో కోటస్థుల్లో ఆకాశాన్ని అట్టి పెట్టి తీసేస్తే నిర్విషయం అయిన ఆ శూన్యంలో ఆ ఖాళీలో ఆ నిర్విష స్థితిలో మనసు అంతఃకరణ ఏది చెత్త వృత్తులు పనిచేయకుండా ఉండే స్థితిలో ఆత్మ ఒక్కటే స్వయం ప్రకాశంగా కాబట్టి నేను స్వానుభవానికి వచ్చి అది కోటస్థాత్మ పిండాండంలో కూటస్థాత్మ బ్రహ్మాండంలో కూటస్థ బ్రహ్మ బ్రహ్మాండంలో కూటస్థ బ్రహ్మమే మాయావరణంలో సర్వేపక పరమాత్మ ఆ మాయావరణలో సర్వేపకం ఉన్న ఏ పరమాత్మ యొక్క ప్రకాశం ఉన్నదో మాయావరణం లేనప్పుడు అది స్వప్రకాశంగా తాను తాను విజ్ఞాన స్వరూపంగా ఉన్నది స్వస్వరూపంగా స్వయం ప్రకాశంగా ఇక్కడ నేణుని పట్టుకెళ్తే అక్కడ స్వస్వరూపం స్వస్వరూపం ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నీకు ముందు నేనులోనే దొరికింది ్రహ్మను ఎక్కడ ఎత్తుకుతారండి మనసుతో ఎత్తు దొరుకుతుందా మనసు నశిస్తే దొరుకుతుంది నేనుతో ఎత్తుతో దొరుకుతుందా నేను నశిస్తే దొరుకుతుంది మాయలో ఎత్తు దొరుకుతుందా మాయనే దాటితే దొరుకుతుంది ఏంటి వస్తు నిర్ణయం చేసి ఇది భ్రాంతి కదా ఇది లేదు కదా అని చూసి ఆ దృష్టితో సంపాదిస్తే ఆ దృశ్య నాశనం వాసనాక్షయం మనోనాశనం జరగాలి దృశ్యం నశించేందేం కాదు దృశ్యం ఎంత ఉన్నా నీ వాసన పెట్టే దృశ్యం కాబట్టి వాసనాక్షయం కావాలి వాసనాక్షయం కావాలి వాసన ఉన్నాయనుకో కనబడింది అనుకో మనోనాశం అప్పుడు దృశ్యం తోచినా దాంతో పెట్టుకో వ్యవహరించవు మనసు ఉంటే వ్యవహరిస్తావు మనోనాశం మరి ఏది ముందు చేస్తావు మనోనాశం తేలిగ్గా ముందు విషయాల పట్ల వైరాగ్యం వస్తే తేలిక అప్పుడు ఏది ముందు వాసనాక్ష అభ్యాసం చేయాలి మళ్ళీ మనోనాశ అభ్యాసం చేయాలి లక్ష్యం లేకుండా చేస్తే అవుతుందా నేను అదై ఉన్నాననే లక్ష్యంలో అంటే తత్వాన్ని ఈ అజ్ఞానం నేను తత్వాన్ని అనుసంధానం చేసి తత్వరూపుడు తాను తత్వం కంటే వేరయ్యాను వేరుగా ఉన్నాను అనేటువంటి అజ్ఞాని తత్వంతో అనుసంధానం చేసి చివరికి తాను కోల్పోయి ఆ తత్వమే తానైనటువంటి స్థితికి చేరుకోవాలి కనుక తత్వానుసంధానం అనే ప్రక్రియ తత్వానుసంధానం చేసుకుంటూ మహావాక్య విచారణ వింటూ తత్వమశి వాక్యాన్ని గురువు ద్వారా ఉపదేశించు ఉపదేశించుకుంటూ వాసనాక్షన్ చేసుకుంటూ మనోనాశం చేసుకుంటూ మూడు సమాంతరంగా వాసనాక్షయమైపోతే మనసుకు పని లేదు మనోనాశ మనసు కనుక అడ్డం లేకపోతే నువ్వు అదే అయినావు ఒకటైతే మిగతా రెండు అక్కర్లా అయిపోయావు ఒకవేళ నువ్వు అదే అయ్యావు నాకు నీకు అహంకారం లేదు మనసు లేదు వాసన లేవు దానివల్ల ప్రకృతి లేదు జగత్తు నువ్వు అదే లేదు మనసు నశించింది మనసు నశిస్తే విషయాలున్నా దాని దృష్టి నీకు లేదు ఎప్పుడైతే దాని దృష్టి లేదో మనసు నశించింది నువ్వు వాసనాక్షయమైనా నువ్వు అదే మనోనాశం అయినా అది నువ్వే ఈ రెండు కాకపోయినా అది నువ్వైతే అది నువ్వే కానీ అభ్యాస దశలో మూడు చేసుకోవాలి కాసేపు విచారణ చేసి తత్వశ వాక్యార్థాన్ని గురుపదేశంగా తీసుకొని తత్వానుసంధానం చేస్తూ ఉండాలి వాసనాక్షయం కాకపోయినా పర్వాలేదు మీకు అప్పజెప్పి అది వాట్సాప్లో మీరు చేసే పని అది ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు పంచకోశీ లక్షణం అది లక్షణాలు దీన్ని బట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు వాసనాక్షయం చేసుకుంటున్నారు ఇంకోళ్ళు ఏం చేస్తున్నారు మనోనాశాభ్యాసం చేస్తున్నారు తపస్సు చేసి చేసి పెరమిట్ ధ్యానం చేసారు జానము సమాధి నిర్వికల్ప సమాధి ఇది మనోనాశాభ్యాసం ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళాలి మనోనాశ మానోనాశం పూర్తిగా అయ్యేదాకా వాసనాక్షయం పూర్తిగా అయ్యేదాకా తత్వానుసంధానం పూర్తిగా అయ్యేదాకా మూడు పక్కలే చేసుకుంటూ ఉండాలి ఒకటి పెరిగితే మిగతా రెండు అది పోకూడదు ఇది పెరిగితే మిగతా రుండి అది చేస్తుంది అది పెరిగితే మిగతా రెండు తీసేస్తారు చిట్ట చివరికి అన్ని పోయి తత్వమే నీ పోయి ఉంటాం అప్పుడు తత్వానుసంధానం చేస్తున్నాను అనేది కూడా పోతుంది కాకముందేగా చేసేది అయ్యాక చేసేది అయ్యే ఉన్నాం ఇది జీవన్ ప్రకాశిక పుస్తకం మీరు చదవక్కలేదు ఫోటోస్టే రెండు వందల బైండింగ్ చేయొక్క అందులో ఉన్న సారాంశి అభ్యాసము బ్రహ్మాభ్యాసము మనోనాశ అభ్యాసము వాసనాక్షయాభ్యాసము తత్వానుసంధానము ఇవన్నీ పూర్తంగానే జీవన్ముక్తి ప్రకాశిస్తుంది ఆ పుస్తకం సారాన్ని శక్తి ఎందుకు డబ్బులు దండగా చేసుకుంటా శ్రీకాంత్ దీంట్లో చివరి ఎన్ని చేసా అంటే సార్ హాఫ్ ఆరు తుందని చాలి ఒకటైతే రెండవది కూడా సాధించబడుతుంది నీకేది వీలో చెయ్యి ఇప్పుడు పెరమిడ్ ధ్యానం చేస్తున్నారు అనుకో వాళ్ళు మనో మనోరాశ అభ్యాసం చేస్తున్నారు చేసి ఏం చేశారు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు పత్రికేవన మోక్షం ఇచ్చాడా ఎందుకు అప్పుడు నేనేం చెప్పాను సాంఖ్యం చెప్పి అది చెప్పి చెప్పి వాసనాక్షయం చేసుకోండి అన్నాను వాసనాక్షయం చేసుకుంటే మరి లక్ష్యం లేకుండా చేసుకుంటే ఎలా కుదురుతుంది వాళ్ళకి మోక్ష లక్ష్యం ఇవ్వరా మనం ఇచ్చాం ఇప్పుడు మోక్షం అనే లక్ష్యం ఇచ్చాం ఇప్పుడు ఆ లక్ష్యంలో ఉన్న తత్వాన్ని పట్టుకోము పట్టుకోవడానికి వాళ్ళ వివేక్ చూడమని దీంట్లో జరుగుతుంది ఎనాడు కూడా చదువుతున్నాం వాక్యం అయిపోయి నూట శ్లోకాలు చెప్పారు రెండు వందల నలభై ఒకటి నలభై రెండు దగ్గర మొదలు పెడితే నాలుగు వందల అప్పటికే తత్వం వచ్చి నాలుగు వాక్యాలు నిర్మలమ్మ గారు చెప్పారు దాని తర్వాత మొదలుపెట్టా మొదలుపెట్టి ఏం చేస్తున్నా రోజు తత్వానుసంధానమే చేస్తాం దాంట్లో మధ్యలో భాగంగా వైరాగ్య బోధోపర దాంట్లో భాగంగా జహరా జహర లక్షణాలు చెప్పాం దాంట్లో భాగంగా సామాన్యాధికరణము విశేషాధికరణము చెప్పాం దాంట్లో భాగంగా లక్ష్య లక్ష్యాలు చెప్పాం దాంట్లో భాగంగా ముప్పై రకాలుగా చదువుతూనే ఉన్నాను నూట పాతి శ్లోకాల్లో ఇంకా దుర్దృష్టంగా చెప్తాం చెప్తే రోజు వింటే అదే ఒప్పుకుంటుంది మీరు దీంట్లోకి రావడానికి పని కాపోతే చెయ్యాలి పని అయితే అక్కడ మీ పని అయిందా లేదా ఇంకో సంశయం ఉంది పని అయినా కానీ కాలేదేమో పని అయినా కానీ కాలేదేమో అనే సంశయం కాలేదేమో వినబోతేనేమో వినేదేమిటి తెలుసు కానీ అయిందంటే కాలేదండి ఇంకేం చేయాలి మేము కారణమే లేదు సంశయము పోవాలి నేను చెప్పాను ఏ చైతన్యం వల్ల నువ్వు ప్రశ్నిస్తున్నావో ఆధారమైన చైతన్యం ఉండాలి ప్రశ్న పోవాలి అసలు ఎందుకు ఇంత లేని దానికి ఎందుకు ఇంత గోదా అయిపోయిన పెళ్లికి బాధ్యాల ఎందుకు అజ్ఞానులనే ఇదంతా జ్ఞానోదయం అయిన తర్వాత అయిపోయింది ఇదంతా ఎన్ని జన్మ ఏం చేసావో అదంతా ఇప్పుడు ఎందుకు ఆలోచన ఈ జన్మ గురించి కూడా అయిపోయింది ఇంకెందుకు బాధ్యం పోయింది ఇంక తలసబాక యావన పోయింది తలసాక ఇప్పుడు ఏదో కాస్త ఉంది దాన్ని విచారించావు నువ్వు తప్ప రెండోది లేదు కేవలం దుర్క్స్థితిలో ఉన్నావు మనసు లేదు అది లేదు ఇది లేదు విషయం లేదు వాసన లేదు ప్రపంచం లేదు సంసారం లేదు బంధం లేదు వస్తువు లేవు విమర్శ లేదు లేదు ద్వైతం లేదు నువ్వు ఏం మార్చి నేను లేదన్న దాంట్లో ప్రశ్న లేదని నేను చెప్పాక లేదన్న ప్రశ్న ఏంటి ఉన్నదానికి ప్రశ్నే లేదు ఉన్నదేదో ఒకటి ఉంది దానికి ప్రశ్నే లేదు ఉన్నదానికి ప్రశ్నే లేదు లేనన్న దాని మీదే అనేక ప్రశ్నలు ఇస్తున్నావు లేదు మొర్రు అని ఒకే జవాబు చెబితే నీకు అంటే అది ఎక్కట్లేదు మరి అంటే తెలుసుకోవాల్సింది లేదు అభ్యాసమే ఉంది వైరాగ్య అభ్యాసంశం మనోనాశ అభ్యాసం అభ్యాసమే ఉంది తత్వాన్ని తత్వం తెలిసింది అనుసంధానం చేసుకోవాలి నీకంటే వేరుగా ఉన్న పరబ్రహ్మగానే ఉంది కానీ నీవే ఆ పరపురం అనేది నీకు అందుబాటు అవట్లా ఎందుకు అవట్లేదు అంటే దానికి అడ్డంకుంది ఏంటి అడ్డంకం అంటే నీ మనసే మనం అప్పుడు మనసు దేని దేని మీద పనిచేస్తుందో చూడు దాని నుంచి మనసు ఏకలాంటిది దేని మీద పడితే స్వీట్ మీద వాళ్ళతోంది మాలం మీద వాడుతుంది దాన్ని ఏం చేస్తా ఉంటే తత్వం అనేటువంటి అగ్ని కణికిస్తా మనసుని తీసుకెళ్లి అగ్ని మీద బాలము అదే తగలపడుతుంది ఇంకెక్కడికైనా చురుకుంటూనే ఉంటుంది అగ్గిని పెడితే దొరడానికి ఉండదు నశిస్తుంది మనసు మనసుని వేయగానే తత్వజ్ఞానం మీద పెడితే మనసు నాశి నశిస్తుంది ఉండదు అది పట్టుదల లేదంతేకి ఈజీగా ఉన్నారు చెప్పడానికి ఇంతకంటే లేదు లేని దాన్ని ఎన్నిసార్లు తిప్పి తిప్పి అడిగినా అదే బుద్ధి నిర్ణయం కాదా కాబట్టి శాస్త్ర విచారణ సత్సంగాలు చేస్తూ చెప్పడం అయిపోయినా చెప్పిందే మళ్ళీ చెప్పాలి అనేక కోణాల్లో చెప్పాలి ఈ చిక్కు ఆ చిక్కు దగ్గర పోనీ చిక్కు విడంగానే నువ్వు అన్ని వదిలేస్తావా చిక్కు నీ విడిపిస్తావా వదులుతావా నువ్వు సంసిద్ధత కావాలి లేవంటే భౌతికంగా అనుభవంలో బాహ్యంగా లేవు నీలో వాసనగా ఉన్నాయి అభివాడు కాదు రేపు వస్తాయి అదే ప్రతిబంధకం కొంతమంది కొంతమరకేమో కనపడు కనబడే శత్రు మీకు కనబడిన శత్రువు ఉన్నాడు అంతే తేడా కనబడే శత్రు దగ్గర ధాక్యాన్ని లేదో జీవితాన్ని లేదో పరీక్ష శత్రు దగ్గర పరీక్ష కుదరట్లా వచ్చినప్పుడు తెలుస్తుంది ఎందుకు గుర్తించలేరు మీకు అన్ని సామర్థ్యాలున్నాయి కాస్త ఉదాసీనంగా ఉంటున్నారు అంతే అలక అందుకోలేకపోయింది కర్నలు కూడింది అది మళ్ళీ బయటకు వస్తుంది కానీ అక్కడే కూర్చుంది అది ఏమరపాటుగా ఉండగానే ఏమైంది ఆ అక్కడే ఉంది అది పారిపోయింది చూసేలోకే వెళ్ళిపోయింది మళ్ళీ ఆనడుకొని కానీ నాకు తెలిసిన పిల్ల ఎట్లుందంటే గంట సేపు అయినా ఎలాగ రాకపోని గంటసేపు కూడా ప్రతిక్షణం ఎనబడి పట్టుకుంది రానే వచ్చింది లటకిన పట్టునే పట్టింది అట్లా ఉండాలి మీ పిల్ల అక్క లేదు లేని మీ దృష్టిలో ఉంది కాబట్టి అలా చెబుతాం అసలు నా దృష్టిలో ఉన్న పిల్లిగా ప్రశ్నలు వేస్తాను ఖాళీ ఖాళీ కూడా తోసద్దు నిర్విషయం అంటే ఖాళీ కాదు ఖాళీ తోస్తుంది అంటే అందులో ఆత్మను ప్రతిష్ఠించాలి తత్వానుసంధానం అంటే నిర్విష స్థితిలో ఏర్పడినటువంటి ఖాళీలో ఆత్మని ప్రతిష్ఠింపజేసుకొని అనుభవం పొందాలి ఎక్కడున్నా నువ్వు నా దావి నేను గురువుగా శిష్యుడు కాడు పట్టుకుంటే కాదు ఇంకే కూడా ఇది కూడా ఉందంటే భిన్నత్వం లేదు అంతా ఏకమై వా నే